ఏషోంతరహృదయ ఆకాశ ప్రకృతవా అస్మాత్మన పరస్వ పరామర్శ ఇక్కడ ఏమే అస్మాత్మన సే ప్రాణా ఎక్సెట్రారంతి అనుంది వాక్యం మీరు ఆ వాక్యం మర్చిపోకండి దాని మీద చర్చ అంతా ఇదే విధంగా అంటే బాన్ ఫైర్ నుంచి మినుగురులు వచ్చినట్టుగా ఈ ఆత్మ నుండి ఏ సర్వలోకములు ఉద్భవిస్తున్నాయి అని వాక్యం అది చూపించి ఆత్మ సంసారి అని అర్థం చెప్తాడు నిరీశ్వరవాది విజ్ఞానమయుడు విజ్ఞానమయుడు అంటే సంసారి సంసారి నుంచే సర్వము పుట్టింది అని చెప్పాడు కదా అని పూర్వపక్షం నిరీశ్వరవాది యొక్క అబ్జెక్షన్ దాని మీద సిద్ధాంతి అంటే సేశ్వర ద్వైతవాది ఏమంటున్నాడంటే అక్కడ ఆత్మ అంటే దేవుడు రా విజ్ఞానమయుడు కాదు ఎందుకంటే ఆ వెనకాల విజ్ఞానమయుడు ఉన్నాడుగా ఇప్పుడు ఈ ఆఖర మంత్రం ఇది దీనికి ముందు చర్చంత ఎవడి గురించి విజ్ఞానమయుడి గురించి ఆ విజ్ఞానమయుడే అవుతాడు కాబట్టి విజ్ఞానమయుడి నుంచే జగత్వంత పుట్టింది అని నిరీశ్వరవాది ఆర్గ్యుమెంట్ వీడంటాడు కాదు నువ్వు పొరపడ్డావు ఈ మంత్ర ఆఖర మంత్రానికి ముందు ఏముందంటే హృదయము అనో మంత్రం ఉంది మీరు చూశారా మంత్రం ఆ మంత్రం ఏమిటంటే యహ ఏష అంతరహృద ఆకాశ ఏమన్నా ఆకాశం అంటే బయటే కాదు హృదయంలో కూడా ఆకాశము అంతః హృదయే ఆకాశ ఆకాశంలో ఏముంటాయి వస్తువులన్నీ ఉంటాయి అంతే కదా ఆకాశముంటేమిటి వేర్ యూ కీప్ థింగ్స్ దట్ ఈజ్ కాల్డ్ ఆకాశ ఇప్పుడు కారు ఉంది కార్ ఎక్కడ ఉంటుంది ఆకాశంలో ఉంటుంది కాపౌండ్ వాళ్ళు బయట పెట్టినా రోడ్డు మీద పెట్టేస్తారు చాలామంది రోడ్డు మీద పెట్టినా ఆకాశంలోనే ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు లోపల పెట్టుకున్నా ఆకాశంలోనే ఉంటుంది గరాజులో పెట్టినా ఆకాశంలోనే ఉంటుంది కాబట్టి బయట పెడితే కారు ఆకాశంలో ఉంటుంది లోపల హృదయంలో ఒక ఆకాశము కలదు అది మీకెలా తెలుసు అంటే చూడు మీ హృదయం లోపల కారు ఉందా లేదా ఉంది కాబట్టి గరాజులో ఉందో వాళ్ళు హృదయంలో మాత్రం ఎప్పుడూ వీటి స్వప్నంలో కూడా ఆ కారును చూస్తూ ఉంటాడు కాబట్టి హృదయంలో కారు ఉందంటే కారు ఎక్కడుంటుంది ఆకాశంలో ఉంటుంది కారు హృదయంలో ఉంది అంటే హృదయంలో ఆకాశము ఉండాలి యహ అంతర్హృదయే ఆకాశ అని హృదయం లోపల ఒక ఆకాశాన్ని మనం అక్కడ చూసాం మంత్రం ఆకాశంలో దేవుడున్నాడు అని చెప్పారు మంత్రంలో అది ద్వైతవాది యొక్క ఇంటర్ప్రిటేషన్ ఆకాశంలో విజ్ఞానమయుడు కాదు విజ్ఞానమయుడు ఉంటాడు దేవుడు ఉంటాడు రెండు పక్షులు ఉంటాయి చెట్టు మీద ఇప్పుడు విజ్ఞానమయుడు ఎలాగో ఉంటాడు ఓ కార్నర్లో ఉంటాడు విజ్ఞానమయుడు మెయిన్గా దేవుడు ఉంటాడు ఇప్పుడు మీరు దేవుణ్ణి ధ్యానం చేస్తున్నారు అనుకోండి ఎవరు ధ్యానం చేస్తున్నారు నేను ఈ నేను ఎక్కడుంటాడు హృదయంలో ఉంటాడు ఎవరిని ధ్యానం చేస్తున్నారు దేవుణ్ణి ఆ దేవుడు ఎక్కడుంటాడు హృదయంలో ఉంటాడు ఉన్నాడా నేను ఉన్నాడు దేవుణ్ణి కాబట్టి ఇక్కడ ఆ హృదయంలో ఉన్నవాడు దేవుడు విజ్ఞానమయుడు కాదు సేశ్వర ద్వైతవాది యొక్క ఆరోగ్యం అంటారు ఆ దేవుడికే పరామర్శ ఏవమేవ అస్మాదాత్మన అంటే హృదయంలో ఉండే విజ్ఞానమయుడి నుంచి జగత్తంతా వచ్చింది కాదు ఆ హృదయంలో విజ్ఞానమైన హృదయంలో ఆకాశంలో ఉన్నాడే దేవుడు ఆ దేవుడి నుంచి జగత్తంతా వచ్చింది అని అర్థం అంతేగాని హృదయంలో ఆకాశం ఉంటే ఏం కాదు విజ్ఞానమయుడే ఆ విజ్ఞానమయు నుంచే జగత్తు వచ్చినట్టుగా ఏము చెప్పకూడదు కాబట్టి ఏవమేవ అస్మాత్ ఆత్మన అస్మాత్ అన్నది సర్వనామ ఈ ఆత్మ నుండి అక్కడ ఈ అంటే విజ్ఞానమయుడు కాదు విజ్ఞానమయుని యొక్క హృదయంలో ఆకాశంలో ఆ చిరాకాశంలో ఈశ్వరుడు ఆ ఈశ్వరు నుంచి ఈ జగత్తు అర్థం కాబట్టి ఆత్మ అంటే దేవుడు ఇది దేవుడి ప్రకరణం కాదా ఇది విజ్ఞానమయుడి ప్రకరణం అంటే విజ్ఞానమయుడి ప్రకరణం కాదు దేవుడి ప్రకరణమే ఎందుకని హృదయస్య అంతః ఆకాశే నుంది అక్కడ హృదయాకాశంలో ఉండేది దేవుడే అని అంటాడు ఇది యుక్త పరస్యవ పరామర్శ ఇప్పుడు అస్మాదాత్మన అన్న ఈ ఆత్మ అన్నప్పుడు ఈ ఆత్మ విజ్ఞానమయుడ ఈ ఆత్మ దేవుడా ఎందుకంటే హృదయాకాశంలో ఇద్దరు ఉంటారు అన్నప్పుడు మీరు సందర్భాన్ని బట్టి చెప్పుకోవాల్సి ఉంది ఈ ఆత్మ నుండి సర్వలోకములు పుడుతున్నాయి అని వాక్యం అప్పుడు ఈ ఆత్మ విజ్ఞానమయుడు అవుతుందా రెండు ఉన్నాయి రెండు ఉన్నప్పుడు ఏది తీసుకుంటారు దేవుణ్ణి తీసుకోవాలి విజ్ఞానమయుడిని తీసుకోవాలి ఇలా గదిలో ఇద్దరు ఉన్నారు దాంట్లో ఒక ఆయన ఆర్డర్ వేయగానే మొత్తం సైన్యం అంతా కదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ గదిలో ఆ ఆర్ద్ర వేసిన వాడు ఎవడు రాజా లేకపోతే సేవ కూడా కాదు అలాగే హృదయంలో విజ్ఞానమయుడు ఉన్నాడు మేమేం కాదన్నాం దేవుడు కూడా ఉన్నాడు ఈ ఆత్మ నుండి సకల జగత్తు వచ్చింది అంటే ఇప్పుడు ఆ ఆత్మ ఎవరవుతారు విజ్ఞానముడు అవుతాడా ఈశ్వరుడు అవుతాడా ఈశ్వరుడు అవుతాడు పరమాత్మ అవుతాడు జీవాత్మ అవడం అదే యుక్తియుక్తంగా ఉంటుంది ఏమన్నా ఈ ద్వైతవాదం అంతా విని మీరు ఇవాళ ద్వైతిగా ఇంటికి వెళ్ళకండి ఇదంతా కూడా పూర్వపక్షం అలంకృత్య శిరచ్చేదంతవరకు శిరచ్చేదం చేయడానికి ముందు అలంకారం చేస్తున్నాం అలంకారం చేసేప్పుడు రామ రామలీల రామలీల చేస్తారు రామలీలలో రావణుడి బొమ్మని అలంకారం చేస్తారు పొద్దున్న మొదలు పెడతారు రాత్రి పది గంటల దాకా అలంకారం చేసే అప్పుడు నిప్పు కాబట్టి ఇప్పుడు అలంకారం చేసే స్థితిలో ఉన్నాము క్వైషదాభూత్ ప్రశ్నస్ ప్రతివచన ఆకాశశబ్దవాచ్య పర ఆత్మా ఉసలు ఇది హృదయ ఇది ఆకా ఇది విజ్ఞానమయ ప్రకరణం కాదు ఇది ఇది పరమాత్మ ప్రకరణమే కాబట్టి ఇక్కడ అస్మాదాత్మన అంటే పరమాత్మ నుండి అని అర్థం ఎందుకని తెలుసిన అసలు ప్రశ్న ఒకటి వచ్చింది క్వైష తదాభూత్ తదా అప్పుడు అంటే సుశుప్తి ఎందు ఏషహా ఈ విజ్ఞానం వేడు క్వ అభూత్ ఏ అధిష్టానం నుండి ఉండను ఎక్కడున్నా అంటే కుర్చీలో ఉన్నాడా టేబుల్ మీద ఉన్నాడా అలా కాదు ఏ అధిష్టానం నుండి ఉండేను అని ప్రశ్న దానికి సమాధానం ఏమిటంటే వీడు పడుకున్నవాడికి ఓ హృదయం ఉంది ఆ హృదయంలో ఓ ఆకాశం ఉంది ఆ ఆకాశంలో పరమాత్మ ఉన్నాడు జీవుడి కంటే భిన్నంగా ఓ పరమాత్మ ఆ పరమాత్మయందు ఎందు ఈ జీవుడు అధిష్ఠితుడై ఉండెను అని సమాధానం చెప్పారు అది మొత్తం ప్రకరణం అంతా ద్వైతానికి మార్చేయొచ్చు ఎలా మార్చేస్తారు మొత్తం ప్రకరణ అంతా ద్వైతంలోకి మార్చేయొచ్చు ఎట్ ఈజ్ వాట్ కీస్ డీ సో నిరీశ్వరవాదిని ఖండిస్తున్నాడు అంతవరకు బానే ఉంది కానీ ఆ ప్రయత్నంలో భాగంగా పక్కదారి పట్టిస్తాడు అంచేతనే నిరీశ్వరవాదిని ఖండించాలనే బంగారులో ఎక్స్పీడియన్సీ అంటారు అంటే తాత్కాలిక ప్రయోజనం కోసం నిరీశ్వరవాదిని ఖండించడమే నాకు కావాల్సింది అందుకోసం నేను ద్వైతులతో భుజం కలుపుతాను అంటే ఫైనల్గా వీడు నిరీశ్వరవాది అవతలిపోవచ్చు కానీ వీడు ద్వైతంలో పతి లేతాడు కాబట్టి నిరీశ్వరవాదిని ఖండించడానికి ద్వైతాన్ని ఆశ్రయించక్కర్లా అంటే నేను శంకరులు నిరీశ్వరవాదిని ద్వైతవాదిని చూపించి ఫైనల్గా పరమసిద్ధాంతాన్ని చెప్తారు నేను ఈ ఆధునిక సమాజంలో ఉండే ఒక సమ్ కైండ్ ఆఫ్ రిలీజియస్ పాలిటిక్స్ ఎవడో నిరీశ్వరవాది ఉంటాడు వాడిని అపోజ్ చేయటం కోసం మనం ద్వైతవాదితో భుజం కలిపాం అనుకోండి నిరీశ్వరవాడు అవతలకి పోతాడు వాడి చెప్పి మాటతో చెప్పి అవతలకి పోతాడు ఈ ద్వైతవాదితో భుజం కలిపితే మీ అద్వైతం ఖచ్చితం అది ఆ దోషం రాకూడదు ఇది కొంత డైగ్రేషన్ నిజం పాలిటిక్స్ డైగ్రేషన్ తీసుకుంటాం హిందూ పాలిటిక్స్ అంటారు అలా ఉంచండి సో మళ్ళీ టాపిక్లోకి వస్తే ఆ ప్రశ్నకి సమాధానంగా ఏం చెప్పారు ఈ హృదయము కలదు ఈ హృదయం లోపల ఈ విజ్ఞానమయుడు ఆ పరమాత్మలో ఉన్నాడు ఆ పరమాత్మకే ఆకాశము అనిపేరు ఆకాశ స్థలింగా పరమాత్మకే ఆకాశము అనిపేరు ఆ పరమాత్మయే చెప్పబడ్డాడు ఆ మంత్రం ఏమంటే ఏషోంతరహృద ఆకాశ తస్మిన్ శేతే అది సమాధానం వైశ తదాభూత్ భూతనే ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఈ హృదయము ఏ ఆకాశము కలదో వీడు నిద్రపోతున్నాడు విజ్ఞానముడు నిద్రపోతున్నాడు అంటే దాన్ని ఎందు విలీనమై ఉన్నాడని అర్థం ఆ విలీనమైన ఆకాశం ఏదైతే కలదో పరమాత్మ పరమాత్మకి ఆకాశ శబ్దం చేత వ్యవహారం ఉండనే ఉంది ఇక్కడే కాదు చాంద్రోజ్ఞంలో కూడా చెప్పారు సత సౌమ్య సత్తదా సంపన్నో భవతి అహర్ అహర్గచ్చ్రహ్మలోకం నృందంతి అని చెప్పారు చాంద్రోజ్ఞంలో హే సౌమ్య అంటే నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది ఒకప్పుడు ఈ విద్యార్థి ఏం చేస్తాడంటే పొద్దున్నే పఠానికి వచ్చేప్పుడు ఒక ప్లేట్ ఇడ్లీ కాఫీ పట్టుకొస్తుంది నిజంగా వాడిని చూసి రోమి కాబట్టి ఉళ్ళు ఏది చేయడం ఆ ఇడ్లీ తినేయడం ఆ టీ తాగేయడం ఆ కూర్చో వాడికి ఒక గంట సేపు చెప్పి పండు అని చూస్తే ఆనందం వాడు ఏడు పనుకో ఏడున్నరుకో రావాలనుకోండి వాడు ఇక్కడ రాలేదనుకోండి ఏమిటా వీడింటికా రాలేదు వాళ్ళు వీడి వాళ్ళ పఠానికి వస్తాడా పాఠం మీద ప్రేమ కాదు వాడు పట్టుకొచ్చేది పాఠం ప్రేమ వాడికి వీడు నాకెందుకు పఠం ప్రేమ ఆ పాఠం నాకు ఉంది వాడికి ప్రేమ సో వీడు రాడానికి ఈరోజు చక్కడ కనపడతాను ఆ ఎవరు వచ్చేవాళ్ళ ఇది సోమ్య అంటే అర్థం అది సోమ్య అంటే ప్రియదర్శన అంటే నిన్ను చూస్తే నాకెంతో అనందంగా ఉందో అని అని పిలిచి అంటే ప్రోత్సాహం చేయడం కోసం విద్యార్థమే తదా సంపన్నో తదా సతా సంపన్నో భవతి తదా అంటే అప్పుడు అప్పుడంటే నిద్రపోయినప్పుడు ఇదంతా నిద్ర చర్చ ఆ నిద్రావస్థయంలో వీడు కలిసిపోతాడు విలీనమైపోతాడు దేంతో విలీనమవుతాడు సత్తుతో విలీనం సత్తు అంటే పరమాత్మ సకల జగత్తుకి కారణం సదేవ సోమ్యత సదేవ సోమేత అగ్రహాశీతి ఆ సత్తుతో విలీనమవుతాడు వీడు సతా సౌమ్యతదా సంపన్నోవతి అంటే అహరహర అహరహన్యతం బ్రహ్మలోకం న విందంతి ఈ ప్రజలు ఉన్నారే ప్రజలంటే ప్రాణులు ప్రజా అంటే ప్రజా ప్రాణులు ప్రాణులన్నీ కాదు మనుషులను తీసుకొని శాస్త్రం మనుష్యుల కోసం కదా ఈ మనుషులు ఉన్నారే అహహ అహహ రోజు తర్వాత రోజు అంటే ప్రతిరోజు బ్రహ్మలోకం గచ్చంత్య స్త్రీలింగం ఎందుకు వచ్చిందంటే ప్రజాసిద్ధం స్త్రీలింగం బ్రహ్మలోకానికి వెళ్ళొస్తూ ఉంటారు వీళ్ళు రోజును ప్రతిరోజు బ్రహ్మలోకానికి వెళ్ళొస్తారు బ్రహ్మలోక అంటే బ్రహ్మణా లోక అని షష్ఠి కాదు బ్రహ్మైవ లోక బ్రహ్మయో లోకం ఏవితా బ్రహ్మ పరబ్రహ్మ అదే సత్ ఆ సత్తుకి వీళ్ళు వెళ్ళొస్తూ ఉంటారు ప్రతిరోజును ప్రతిరోజు బ్రహ్మలోకానికి వెళ్ళి వస్తూ ఉంటారు కానీ తెలుసుకోరు నా విందంత కానీ తెలుసుకోరు పొందుట లేదు అంటే తెలియటయే పొందుట వింద లాభే పొందుట పొందు లాభము అంటే లభించుట అంటే తెలియుటయే లభించుట కానీ తెలుసుకోవచ్చు చూడండి ఇది పురా పురాణ దృష్టికి దార్శనిక దృష్టికి ఎంత తేడా ఉంటుందంటే పురాణ దృష్టి ఎలా ఉంటుందో తెలిసిన వీడు నిద్రపోయాడు ఈ నిద్రపోయినప్పుడు క్వైసాభూతని అడగండి మీరు పౌరాణికంది అయితే బెడ్రూమ్లో మంచం మీద ఉన్నాడని చెప్తాడు పౌరాణికుడు అలాగే చెప్తాడు అంతే కదా అంతకంటే ఆయన అదనంగా చెప్తాడు ఏమన్నా ఏమైనా తెలుస్తున్నా అని చెప్పి పౌరానికి కూడా అలా చెప్పాడంటే అది ఎవరు కరెక్టే కదా అని అనిపిస్తుందా మీకు దట్ ఈజ్ దాని ది పాయింట్ దట్ ఈ ది బెడ్రూమ్ లో వద్ద మీద ఇస్ దాని ది పాయింట్ దట్ ఈజ్ దానికి పాయింట్ వైస తదాభూత్ వీడు నిద్రపోయినప్పుడు ఎక్కడికి పోయాడు మీరు ఆలోచించండి నిద్రపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు దార్శనిక దృష్టిని కల్టివేట్ చేసుకోవాలి నిద్ర మర్మం ఎదిగిన వాడు నిజమైన యోగిరా విశ్వదాభిరామం నిద్రపోయే దార్శనిక దృష్టి కల్టివేట్ చేసుకోవాలి నిద్రపోయాను ఎక్కడున్నాను బెడ్రూమ్లో మంచ బెడ్రూమ్లో మంచం మీద ఉన్నాను ఇదో ఇదో దృష్టి అది దానిపైన దృష్టి అంటారా దాన్ని ఫిలాసఫీ అంటారా అది నాట్ ఫిలాసఫీ దార్శనిక దృష్టి ఓకే దార్శనిక దృష్టికి వస్తా ఒకళ్ళు పోయారు పోయింది ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే వీడు పురాణ దృష్టి పెడతాడు అక్కడ పురాణ దృష్టి పెట్టి క్యాల్కులేషన్స్ వేస్తాడు ఎక్కడికి వెళ్ళాడు యమలోకానికి వెళ్ళాడా స్వర్గలోకానికి వెళ్ళాడా ఎముడి దగ్గరికి వెళ్ళాడా ఇందులో ఇంకా దారిలోనే ఉన్నాడా వీడు తద్దరిం పెట్టడానికి వెళ్తాడు ఏ ప్రయాగకో గయకో గయకు వెళ్తాడు గైలో పురోహితుడు ఇంకా దారిలోనే ఉన్నాడు కబర్ దారం చెప్తాడు ఇంకా చేపలేదు దారిలోనే ఉన్నాడు పైగా ఈ దారి ఎలాంటిదంటే ఇట్స్ ఎ వై ఇట్స్ ఎ వై పంచాగ్ని విద్యలో వస్తుంది ఇది వై అంటే కొంత దూరం కామన్ ఉంటుంది ఆ తర్వాత ఒకటి స్వర్గానికి పోతుంది ఒకటి నరకానికి పోతుంది ఇప్పుడు ఇంకా వీడు ఇంకా ఫోర్త్కి రాలేదు వీడు అని చెప్తాడు వీడు చెప్తే అమ్మో మనం ప్రేమించే వ్యక్తి ఇంకా ఫోర్త్ దగ్గరికి వెళ్ళాలేదు ఇంకా తొందరలో ఫోర్త్ దగ్గరికి వచ్చినప్పుడు స్వర్గానికే వెళ్ళాలి తప్ప నరకానికి వెళ్ళకూడదు అంటే మీరు ఏమైనా కొన్ని దానాలు ధర్మాలు అవి చేస్తే వాడు స్వర్గానికి పోతాడంటాడు చూడండి ఎలా ఉంది చచ్చిపోయిన వాడి గురించి చర్చ ఇది పురాణ దృష్టి దార్శనిక దృష్టి ఏమిటో తెలిసినా చచ్చిపోవడం దాకా ఎందుకండి మీరు నిద్రకీనూ మరణానికి తేడా ఏం లేదు నిద్రలో మీ జాగ్రత్త అవస్థలో ఉన్న సర్వాన్ని పోగొట్టుకుంటే కానీ నిద్రావస్థ రానే రాదు నిద్రావస్థలో సర్వాన్ని పోగొట్టుకుంటాడు ఒకటి కూడా గివ్స్ అప్ ఎవ్రీథింగ్ అదే నిద్ర మరణం ఏమిటి అదీ నిద్ర దీర్ఘ నిద్ర అన్నారు మరణానికి దీర్ఘ నిద్ర అనే పేరుంది దీర్ఘ నిద్రలోకి వెళ్ళారు వాళ్ళంటే ఇంకా లేవలేదన్నమాట కాబట్టి ఇప్పుడు మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తాడు నన్ను అడిగారు ఎవరు కాబట్టి ప్రేమించే వ్యక్తి మరణించారు ఎక్కడికి వెళ్తారు మా అమ్మగారు పోయారు ఎక్కడికి వెళ్ళారు అని యంగ్ మ్యాన్ నేనన్నాను ఇదే ప్రశ్న నాకు వచ్చిందరివాడా నేను దాన్ని చక్కగా సెటిల్ చేసుకున్నాను నా ఎగ్జాంపుల్ నువ్వు ఫాలో అవ్వు మా అమ్మగారు పోయి హిరణ్య గర్భునిలో విలీనమైనారు మీ అమ్మగారు కూడా అక్కడే విలీనమయ్యారు హిరణ్య గర్భుడిలో విలీనమయ్యారు మించి తెలిస్తే హిరణ్య గర్భుడు కోసం అలా చెప్పారు భావన ద్వైత భావనలో ఉన్నప్పుడు మీరు ప్రేమించే వ్యక్తి ఎక్కడ కలిసిపోయారు అంటే హిరణ్య గర్భుల్లో కలిసిపోయారని తెలుసుకోవాలి ఈ లోకానికి వెళ్ళారు ఆ లోకానికి ఎక్కడ పుచ్చుంటారా ఈ పాటికి ఇంకో చోట ఇలా మొదలుపెట్టకూడదు ఇదంతా పురాణ దృష్టి దార్శనిక దృష్టి చాలా క్లీన్ దృష్టి వేదములు ఉపనిషత్తులు చెప్పేటువంటి దృష్టి ఏమిటంటే అహర్ అహర్ గచ్చ ఏతం బ్రహ్మలోకం మరణించినప్పుడు ఎలాగో బ్రహ్మలోకానికే వెళ్తాం పరమేశ్వరంలోకి వెళ్తా ఉన్నాం మనం ఎందుకని పరమేశ్వరం నుంచి బయటకు వచ్చాం కనుక మళ్ళీ పరమేశ్వరంలోకే వెళ్తాం ఏ నదైనా ఏం సముద్రంలో కలుస్తుంది మానవుని జీవితాన్ని నదీ ప్రవాహంతో పోల్చారు యథా నద్యందమానా సముద్రే అస్తం సో నది అలా ప్రవహిస్తూ ఉంటుంది మనిషి కూడా నది వంటి వాడు అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతాడు సముద్రం అంటే ఈశ్వరుడు కాబట్టి మనం మరణించినప్పుడు ఇది కలుస్తాం ఈశ్వరులో కలుస్తాం ఈశ్వరుల నుంచి బయటకు వచ్చాం ఇది దార్శనిక దృష్టి ఆ పేరు బ్రహ్మయువ కాబట్టి జీవుడు ఎవరిలో కలుస్తాడు ఈశ్వరుల్లో కలుస్తాడు కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు జీవుడి కంటే భిన్నుడు అది వాదం తర్వాత ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వక్త పర ఆత్మని ఇది ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వ ఇది ఉదాహరణ మంత్రం జ్యోతిర్ బ్రాహ్మణం కాదు కథా ప్రియ ప్రియయా సంపరిష్వర్త అని ఉంటుంది ప్రియుడు ప్రియురాల చేత గట్టిగా కౌగులించుకొనబడినాడు అంటే ఇంకక్కడ భేదం తెలియదు అంటే ఫిజికల్ కాదు ఇస్ నాట్ అబౌట్ ఫిజికల్ ప్రియుడికి ప్రియురాలకి అభేదం అనుభవానికి వస్తుంది దాన్నే ప్రేమ అంటారు భేదం అనుభవానికి వస్తే ఇంక కోఎగ్జిస్టెన్స్ అంటారు నీ అకౌంట్ మీదే నా అకౌంట్ నాదేంటో కోజిస్టెన్స్ అంటారు మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్ ఇట్ ఇస్ అన్ అరేంజ్మెంట్ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ lo అక్కడ బాగా ప్రసిద్ధి ఫ్రాన్స్లో దాన్ని లీగలైజ్ చేశారు ఇప్పుడు మ్యారేజ్ ఈజ్ లీగల్ లీగల్లీ బైండింగ్ మీరు మ్యారేజ్ అయిందంటే ఆస్తిలో వాటాలు ఇవన్నీ వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారేజ్ అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి Marriage మనుషులు ఎలా ఉంటారంటే చాలా చాలా ప్రాపంచిక ప్రపంచంలో బాగా ఇరుక్కుపోయి ఉంటారు ఒక అమ్మాయి తన తన బంధువుతో చెప్పింది ఎవరు మావయ్యతోటో ఎవరితోటో చెప్పింది ఏమని నా భర్తకి నాకు పడటం లేదు అని చెప్పింది ఆ మాట చెప్పింది పైకి తేల్చి చెప్పింది నా భర్తకి నాకు వెరీగా టిఫ్ అంటే సమ్ కాన్ఫ్లిక్ట్ గలదు కాన్ఫ్లిక్ట్ అనేక రూపాలు ఉంటాయి ఆ రూపాలన్నీ మనకు అనవసరం ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంది నా భర్తకు నాకు కాన్ఫ్లిక్ట్ ఉందని చెప్తే ఆయన మావయ్య అంట మావయ్య అంటే ప్రేమించేవాడు కదా తల్లి సోదరుడు ఏమనాలి ఏమని చెప్పాలి అమ్మా కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకూడదు కలిసి ఉండేట్లా ప్రయత్నం చేసుకోవాలమ్మా నువ్వు కంగారు పడకని చెప్పాలా అలా చెప్పండి అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే ప్రాపర్టీస్లో ఏవేవి నీ పేరు మీద ఉన్నాయని అడిగడు That is the question. Why do you think he has to break up? Why do you think he has to break up? Already he has planned to break up. The most important thing, first hint of conflict. That is the first hint of conflict. That is the question he asked. And my opinion is, ఏమో నా గుర్తున్నంత మటుకే ఇది నా పేరు మీద లేదన్నది అయ్య మీదానా అన్నాడు విశారా ఎలా ఉంటారు డైగ్రెషన్ డైగ్రెషన్ అది పాయింట్ యథాప్రియ సంపరిష్మక్త ప్రేమలో అద్వైతం ఉంటుంది సరవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు యూనిటీ ఇన్ ఫిజికల్లీ సెపరేట్ బట్ సైకలా భావనాత్మకంగా యూనిటీ దట్ ఈజ్ ప్రేమ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ కాల్ లవ్ ఈశ్వరుని ఎడల కూడా అలాగే ఉంటుంది ఏమన్నా ఈ ప్రేమన్నది ఈశ్వరుడి దగ్గర ఎలా ఉంటుందో సర్వమునందో అదే విధంగా ఉంటుంది ప్రేమ యొక్క స్వరూపం ఒక్కలాగే ఉంటుంది అద్వైతము దాని స్వరూపం ప్రేమ పెద్ద టాపిక్ ఇది మీకు ఎవరికైనా ఒప్పుకుంటే నారదభక్తి సూత్రాల మీద నేను పాఠం చెప్పాను ఎంత పాఠం చెప్పానో నాకే తెలియదు అంత ప్రేమ లవ్ దట్ ఈస్ ది ఓన్లీ టాపిక్ లవ్ గురించి అంత పాఠం చెప్పానంటే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అంతా ఇంగ్లీష్లో ఉన్నాయి ఎవరికైనా ఒప్పుకుంటే వినచ్చు సో ఎనీవే సో వీడు ఆ ప్రియురాలితోటి ప్రియుడు కౌగులించుకుంటాడు అంటే అద్వైతం ఇంకా సెపరేట్ కాదు వాళ్ళు అదేవిధంగా ప్రాజ్ఞాన ఆత్మన సంపరిష్మక్త నిద్రావస్థయందు ఈ జీవుడు వెళ్ళి ఆ ప్రాజ్ఞ ఆత్మ చేతను కౌగులించుకోబడతాడు వీడు కౌగులించుకోడు వీడికి అంత వీడికి అంత విల్ పవర్ ఎక్కడుంది ఇప్పుడు నిద్ర మీరుపోతారా నిద్ర మిమ్మల్ని త్వరలోకి తీసుకుంటుందా మీరు నిద్రపోరు వీడికి అలా అంటారంటే నిద్ర మిమ్మల్ని త్వరలోకి టేక్ సో ప్రాజ్ఞేన ఆత్మన సంపరిష్వత్ ఆ ప్రాజ్ఞ ఆత్మ వీడు కౌగులించుకోబడతాడు నిద్రావస్థి ఆ ప్రాజ్ఞ ఆత్మకే పరమాత్మ అంటే ఎంత తేడా చూసారా ద్వైతంలో अदे मरी अद्वैत में अग्ते प्राज्ञा आत्म अंटे शुद्ध असंग आत्म का इक परमा वीडा पदे आत्म संप्रतिते आराम विलीनमि अथिंग निचि उ इत्यादि श्रुतिभ्य आकाशशब्दे निश्चयते श्रुत चूस्ते ఇక్కడ ఆకాశ శబ్దం ఏదైతే గలదో అది పరమాత్మ అని నిర్ధారితమైపోతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రకరణంలో ఈ బ్రాహ్మణంలో యోయం అంతః హృదయ ఆకాశ ఉంది చూశారా అది పరమాత్మ ఏవమేవ అస్మాదాత్మన సర్వే లోకాహాను చూశారా అస్మాదాత్మన అది పరమాత్మ కాబట్టి పరమాత్మ నుండి లోకములు పుట్టేయని చెప్తోంది తప్ప విజ్ఞానమయాత్మ నుంచని కాదు అని నిరీశ్వరవాదిని తిరస్కరిస్తున్నారు దాన్నే ఇంకా సపోర్ట్ దహరోస్మిన్నంతరాకాశ ఇది ప్రస్తుత ఆత్మశబ్ద ప్రయోగా ఇది చామృద్ధం దహర అస్మిన్నంతః ఆకాశ అస్మిన్ అంటే వీడియందు వీడు ఈ దేహము ఈ దేహము లోపల చిన్న ప్రసరంత ఆకాశము కలదు దహరహ దహరహ అంటే అల్పహానర్థం అల్పమైన ఆకా అల్పం అంటే చిన్నది చిన్నది అంటే ఇట్స్ పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అల్పమండరు దహరమనే అంట దాన్ని అల్పమని అనకూడదు కానీ అర్థం అదే దహరాకాశము కలదు కానీ వాస్తవంలో అదంత దహరము కూడా కాదు అదంత అల్పం కాదు అది ఇది ఎలాగంటే వజ్రము ఎంత ప్రసరంత ఉంటుందంట వజ్రం ప్రసరంత ఉంటుందంట అది పెసరంటే ఉంటుంది కానీ దాని విలువ కోట్లు ఉంటుంది అదేవిధంగా ఈ ఆ దహరాకాశమున్నది చూశారా అది పరమాత్మ అది ఉంటే అల్పమైన ఆకాశం అనుకోవద్దు అని ప్రస్తావించి ఆ దహరాకాశమునకే ఆత్మ అనే శబ్దం చేత నిర్దేశం చేశారు చాందోద్య ఎవరన్నా ద్వైతవాదులు చక్కగా శంకరుల దగ్గర కూర్చుని శేశ్వర ద్వైతవాదాన్ని చదువుకుంటే వాళ్ళ సిద్ధాంతానికి కావాల్సిన యుక్తులన్నీ వాళ్ళకి హ్యాపీగా దొరుకుతాయి ఇంత తెలివిదాట్లు వీళ్ళు ప్రదర్శన వీళ్ళు లింగపురాణం అంటాడు తప్ప ఇంత లోతు ఇంత లోతుగా చెప్పలేడు చూడండి చాంద్రోగ్య దహర విద్యని పట్టుకుని దాంట్లో కూడా మీరు ఈ రకంగా ఆకాశశుద్ధం ఉంటే పరమాత్మను అర్థం చెప్పి దాన్ని ఇక్కడికి కనెక్షన్ ఇచ్చి ఈ పరమాత్మ నుండే సకల లోకంలో వచ్చాయి కాబట్టి ఈ మొత్తం ప్రకరణం అంతా విజ్ఞానమయ ప్రకరణం కాదు ఇది ఈశ్వర ప్రకరణము అంటే జీవభిన్నమైన ఈశ్వరుని యొక్క ప్రకరణము అని అలా వాదిస్తారు ఏవ పరమాత్మ తర్వాత ఈ ప్రకరణము అదే నేను ఈ ప్రకరణము విజ్ఞానమయుడి ప్రకరణం కాదు ప్రకృతం పరమాత్మయే జీవుడు కాదు జీవుడి గురించి ఏమిటండి చెప్పేది పరమాత్మ గురించి చెప్పాలి కానీ కాబట్టి ఈ ప్రకరణము పరమాత్మయే కాబట్టి అస్మాత్ ఆత్మన అనే పదంలో ఆత్మంటే పరమాత్మే కాబట్టి పరమాత్మ నుండి ఏ జగత్తు ఆవిర్భవించినది తస్మాత్మే యుతమే అస్మాత్మన పరమాత్మన సృష్టిరితి కాబట్టి ఇదియే యుక్తియుక్తముగా అని ఉన్నది యుక్తం ఏమిటి ఇక్కడ మంత్రంలో ఏమైనా ఉంది ఏవమేవాస్మాదాత్మన ఉంది ఇదే విధంగా ఇదే విధంగా అంటే దృష్టాంతం బాన్ నుంచి మినుగురులు వచ్చినట్టుగా అని అర్థం ఇదే విధంగా అస్మాదాత్మన ఈ ఆత్మ నుండి అంటే ఈ ఆత్మ అక్కడ పరమాత్మయే అవుతుంది ఈ ఆత్మ నుండి సృష్టి వచ్చింది అంటే పరమాత్మ నుండే సృష్టి వచ్చిందని అర్థము అంతేగాని విజ్ఞానాత్మ నుంచి సృష్టి వచ్చిందని మాత్రము కాదు ఫైనల్గా సంసారిణ సృష్టి స్థితి సంహార జ్ఞాన సామర్థ్యాభావ అవోచామా కాబట్టి ఈ సృష్టి చేయటానికి జగత్తును సృష్టించడానికి సృష్టించిన జగత్తును నిలబెట్టడానికి స్థితి దాన్ని మళ్ళీ ఉపసంహారం సంహారం అంటే చంపేయడం అని కాదు ఉపసంహారం అని అర్థం ఉపసంహరించడానికి శక్తి జీవుడికి ఉంటుందా ఉండదు పరమాత్మకే ఉంటుంది అని కూడా మేము చెప్పి ఉన్నాము ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది ఎంత చిత్రంగా ఉందో ఆర్గ్యుమెంట్ చెప్తుండగానే నాకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ కడుపులోంచి అలా వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే అర్థమవుతాం కదా కాబట్టి పొద్దున్నే మీరు పెద్ద సంసారాన్ని మీకు పెద్ద సంసారం మీ ముందు ప్రత్యక్షం అవుతుంది నిద్రలు వేస్తూనే సంసారం రెడీగా ప్రత్యక్షం అయిపోతుంది అవునండి దాన్ని ఈశ్వరుడు సృష్టిస్తున్నాడని మీరు చెప్పి తప్పించేసుకోవటం చాలా తేలిక ఈశ్వరుడు సృష్టించేసుకున్నాడు కాబట్టి మీకు సుఖం వస్తే ఎవడు ఇచ్చాడు ఆ సుఖాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు అల్టిమేట్గా మీ సుఖ దుఃఖాలతో ముడిపడి ఈ జగత్తు జగత్ అంటే నా సుఖం నా దుఃఖంతో కనెక్షన్ అయి జగత్ అంటే ఇంకా అంతకంటే ఉంది మిగతా జగత్తు ఎలా ఉంటే ఎవరికి కావాలి కాబట్టి ఈ నాకు సుఖం ఉంది నాకు దుఃఖం ఉన్నది ఈ జగత్తు నుంచి వస్తుంది సుఖదుఖాలు ఇప్పుడు ఎస్కేప్ ఎవడో తెలిసినా ఈ జగత్తుని ఈశ్వరుని సృష్టించాడు కాబట్టి నాకు సుఖ దుఃఖాలని ఈశ్వరుడు ఇచ్చాడు అది ఎస్కేప్ సో యూ కెన్ ఎస్కేప్ కాబట్టి ఏం చేయాలి ఆ ఈశ్వరుడికి ఏదో ప్రార్థన ఏదో ఒకటి పారేస్తే ఆయన అలా సర్దుబడి సర్దుబాటు అయి ఉంటాడు నాకు అనుకూలమైపోతాడు సేస్కే అప్పుడు ఏమవుతుందంటే వీడు ఒక జీవితకాలం అలాగే జీవిస్తాడు బతుకంతా అలాగే ఈశ్వరుడు ఇచ్చాడు సుఖం ఈశ్వరుడు ఇచ్చాడు దుఃఖం సుఖం గురించి మాట్లాడడం పెద్ద దుఃఖం గురించే ఇష్యూ సుఖం ఈజ్ నాట్ ద టాపిక్ ఇష్యూ కాదు దుఃఖమే ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడు ఇచ్చాడని ఈశ్వరుణ్ణి తిట్టుకుంటూ ఈశ్వరుని పోగొడుకుంటో వీడు బతికేస్తాడు కావాలండి వీడు కనుక ఒక్కసారి అనుక్కుంటే ఈ సుఖ దుఃఖాలను ఈశ్వరుడు ఇచ్చాడో మానాడో అది ఎలా చెబుతూ నేను సృష్టిస్తున్నానేమో అని వీడు అనుక్కుంటే పరిస్థితి పూర్తిగా మారిపోయింది నిజానికి వీడే సృష్టిస్తారు బాధ్యత దెబ్బలాడింది వీడే కదా ఈశ్వరుని దెబ్బలాడించాడా వీడే దెబ్బలాడిడా వీడే కాబట్టి దుఃఖాన్ని వీడే సృష్టించాడు వీడే సృష్టించుకున్నాడు తర్వాత దుఃఖించ తర్వాత పశ్చాత్తాపడి లాభం ఏమున్నది సృష్టించుకున్నాడు కదా దుఃఖాన్ని తర్వాత దేవుడి వల్ల నాకు ఏదో ఈ దేవుడి వల్ల ఏముండదు వీడే సృష్టించాడు కాబట్టి ఈ కౌంటర్ అందులో దేవుడు జీవించడానికి కౌంటర్ అది ఈ కౌంటర్ గురించి మీరు చింత చేయకండి అంటే మీరు ద్వైతంతో ఇంటికి వెళ్ళడం ఇష్టం నేను ఏదో చిన్న కౌంటర్ చెప్పాను ప్రస్తుతానికి ఈ కౌంటర్ అలా పక్కన పెట్టి సో ఈశ్వరు నుంచే ఈ సర్వము సృష్టించబడుతోంది ఓకే ఇంకా దీని ఇదంత ద్వైతం కట్టన ద్వైతం కానీ శంకరులు ఎంత ద్వైతాన్ని ఎక్కడైనా రాశారా అన్నది నాకైతే డౌటే ఇక్కడ పెట్టారు ఈ బృహదారుణి మొత్తం ద్వైతం ఉంటుంది ఇక్కడ నాకు ఎవడైనా కనబడితే చెప్దాం అనిపిస్తుంది మీరు గృహదారుణి అజాభత్వ సంవాదం చేసి ఆ సెక్షన్ తీసుకుంటున్నా దాదంతా ద్వైతం అది పట్టుకుపోండి మీరు అటు పక్కది ఇటు పక్కది వదిలేసి ఇది పట్టుకునిపోయి మీరు పాఠం చెప్పుకోండి మీ మొత్తం ద్వైత శాస్త్రంలో లేని యుక్తులన్నీ దొరుకుతాయి ఇంకో యుక్తి అత్ర ఆత్మేత్యేవోపాసీత అహం బ్రహ్మాస్మి ఇది బ్రహ్మవిద్యా ప్రస్తుత ఈ ఉపనిషత్తులో కూడా ఆత్మేక్యేవ ఉపాసిత ఈ బ్రహ్మవిద్యా బ్రాహ్మణం అహం బ్రహ్మాస్మ కూడా బ్రహ్మవిద్యా బ్రాహ్మణమే వాటిని ఆ మంత్రాలని అద్వైతుడు చూసి ధోరణిలో చూడడం వీళ్ళు ద్వైతుడు ఇంకో పద్ధతిలో చూస్తారు చూడ ఏమొస్తుందో సో ఆత్మే ఆత్మానియే ఉపాసించవ ఏమంటే ఉపాసించాలి అంత ఆత్మయే చూపైనా ఆత్మయే వెనికిడైనా ఆత్మయే అలా ఉపాసించాలి అలా అప్పుడు ఆత్మ దేవుడు అవుతాడో జీవుడు అవుతాడో దేవుడు అవుతాడే బ్రహ్మ అవుతుంది అది పరమాత్మ అవుతుంది పరమాత్మను ఉపాసిస్తాడు కానీ ఈ జీవుడిని ఏమిటి ఉపాసించేది జీవుడిని ఉపాసిస్తే ఉపయోగం ఏముంది పరమాత్మను ఉపాసించింది పోతన్నగారు ఏమన్నారు ఈ కావ్యాన్ని ఈ రాజుడికి ఏమిటి ఇచ్చేది వీళ్ళకి ఇస్తే ఏమిటి వస్తుంది ఈశ్వరుడికిస్తే ఉపయోగం లేదా జీవుడికి ఇచ్చాడా ఈశ్వరుడికి ఇచ్చాడా ఈశ్వరుడికి ఇచ్చాడు జీవుడికిస్తే ఏమొస్తుంది పైగా ఈ అన్ని పద్యం కూడా ఉంది వీళ్ళందరికీ ఇచ్చి పడుపు వృత్తులు ఏదో కూడా పేరు పెట్టాడు ఎంత అలా కొట్టిపారేశాడు చూడండి ఈ మనుజేశ్వరాధములకు అంటాడు వీళ్ళగేవిడికి ఇచ్చింది రాజులైతే మాత్రం అధము జీవుడిగా ఈశ్వరునికి ఇస్తాను అంటాడు చూడండి భేదాన్ని ఎంత స్పష్టంగా చూపించాడు అలాగే ఆత్మేత్యేవ ఉపాసీట ఉపాసనం చేయాలి ఏవాడు ఉపాసన చేయాలి నేను స్వామీజీని ఫలానా నేను ఆ ఏమిటి ఉపాసన చేస్తాడు పరమాత్మను ఉపాసన చేయాలి ఓకే తర్వాత ఆత్మానమేవావేట ఆత్మనే తెలుసుకున్నాడు అంటే పరమాత్మను తెలుసుకున్నాడని అర్థం పరమాత్మను తెలుసుకున్నాడని మరి అహం బ్రహ్మాస్మి తెలుసుకున్నాడు కదా దాని మాట ఏమిటి అహం బ్రహ్మాస్మ్యాన్ని తెలుసుకున్నాడు ఈ ఉపనిషత్తులో మొదట అధ్యాయం కూడా ప్రణాదులను ఆత్మనియే ఉపాసించవలను నేను బ్రహ్మను అని తననే తెలుసుకున్నవలను అంటే బ్రహ్మ విద్య ఉపక్రమించబడినది సరే మొత్తానికి ఇక్కడ అహం బ్రహ్మాస్మి ఇస్ నాట్ ది ఇష్యూ అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నది ఆత్మనే తెలుసుకునేను ఆత్మ పరమాత్మనే తెలుసుకునేను అర్థం అహం బ్రహ్మాస్మిని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నేను బ్రహ్మనై ఉన్నానని కాకుండా నేను బ్రహ్మ ఎందు ఉన్నానో ఏదో ఆ విధంగా బ్రహ్మవిద్యది బ్రహ్మ విషయం విజ్ఞానమితి బ్రహ్మ విజ్ఞానమితి కాబట్టి ఇక్కడ బ్రహ్మ విజ్ఞానమా లేదా జీవ విజ్ఞానమా ఈ ఉపనిషత్తు బ్రహ్మ విజ్ఞానమే ఏం జీవ విజ్ఞానం కాదు జీవుడి నుంచి పుట్టుకొచ్చే లోకాలనేమి కాదు బ్రహ్మతే బ్రవాణీతి బ్రహ్మజ్ఞపయిష్యామీ ప్రారంధం ఏమంటే ప్రారంభం అంటే ప్రారబ్ధ కర్మని కాదు ప్రారంభించబడేను అని అర్థం ప్రారంభకర్మకి టాపిక్ కాదు ఇది ఆరంభించబడేను అని అర్థం ప్రారంభముంది కదా ఆయన ప్రారంభ కర్మలోకి వెళ్ళిపోయి కొత్త టాపిక్ అంతా ఇంకొక చూడటం సో బ్రహ్మతే బ్రహ్వాణి ఆయన వచ్చాడు ఎవరు అజాతశత్రువు అజాతశత్రువు గార్గ్య వచ్చాడు ఎవరిని బ్రహ్మ నీకు వచ్చాడు ఆయనకి బ్రహ్మ బోధించడం ఆయన వల్ల కాలేదు బ్రహ్మ జ్ఞపయిష్యామి అన్నది అజాతశత్రువు యొక్క మాట అజాతశత్రువులు ఎవరన్నాడు నీకు బ్రహ్మను బోధిస్తాను అని నేను అన్నాడు జ్ఞపయిష్యామి అంటే నీవు తెలుసుకునేట్లా చేస్తాను సో త్ర ఇం అసంసారి బ్రహ్మా జగత అశనాయాద్యతీతం నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావం అదే అట్లా ఉండగా కాబట్టి ఇక్కడ బ్రహ్మ విద్యా ఉపనిషత్తు ప్రకరణమై ఉండగా ఇప్పుడు మనకి వ్యవస్థ వచ్చేస్తుంది చక్కటి వ్యవస్థ ఏమిటంటే బ్రహ్మ పరమాత్మ అసంసారి ఆయన సంసారి కాడు జగత్తుకు ఆయనే కారణము ఆకల దత్తికలకు అతీతమైన వాడు నిత్యము శుద్ధుడుగానే ఉంటాడు జ్ఞానస్వరూపుడుగా ఉంటాడు ముక్తస్వరూపుడుగా ఉంటాడు ఆయనకి బంధము మోక్షము వేరే ఏమీ నిత్యం స్వభావము అంటే స్వరూపము అని అర్థం నిత్యశుద్ధబుద్ధము స్వభావుడుగా ఉంటాడు ఇది పరమాత్మ ఓకే తద్విపరీత సంసారి అది ఆ పరమాత్మకి విపరీతుడు సంసారి విపరీతుడు అంటే డయమెట్రికల్లీ ఆపోజిట్ అని అర్థం డయమెట్రికల్లీ ఆపోజిట్ సో తద్విపరీతీ సంసారి అసంసారినవు నా అభిన్నం మిథో విరుద్ధత్వాత తమ ప్రకాశవతి తదాశయకారుడు సో విపరీతుడు అంటే అభేదమేమి కుదరదు భిన్నులు డయమెట్రికల్ ఆపోజిట్ ఇప్పుడు ఈస్ట్ టు నార్త్ ఉన్నాయనుకోండి దే ఆర్ నాట్ డైమెట్రికల్లీ ఆపోజిట్ ఏదో కొంత అపోజిషనే ఉంది మీకు ఫిఫ్టీ ఈస్ట్ వెస్ట్ అయితే డైమెట్రికల్లీ ఆపోజిట్ ఈ ఈశ్వరుడు మనం చూసాం అసంసారీ ఎట్సెట్రా జీవుడున్నాడు తద్విపరీత ఆ పరమాత్మకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటే అభేదలా కుదురుతుందండి కుదరడు వీడెవడు వీడు సంసారం తస్మాత్ అహం బ్రహ్మాస్మితి నృంహియా ఆ మంత్రంలో అహం బ్రహ్మాస్మితి దాని సంగతి దాని గురించి పఠించుకోవద్దు దానికి ఏదో అర్థం వేరే చూద్దాం మీరు కంగారు పడిపోయి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోకూడదు ఈశేశ్వరద్వైతవాన్ని నృహీయా అలా తీసుకోకూడదు పైగా ఏం చేయాలి పరం హి దేవ హీ అంటే వికాస్ హీ అంటే పరం హి ఈశానం నికృష్ట సంసారీ ఆత్మ తేను కథం నోషభా సత్ అ ఇవి ఎందుకంటే పరమాత్మ పరం అంటే సంసారానికి అతీతుడు దేవం ప్రకాశస్వరూపుడు ఈశానం జగత్తునంతని కూడా శాసించేవాడు అటువంటి పరమాత్మని వీడు సంసారి సంసారి నికృష్టు నికృష్టుడంటే అయోగ్యుడు అల్పుడు పాపి దాసుడు వీడు భాషలో ఈ నికృష్ఠుడు ఆ పరమాత్మని ఆత్మత్వైన స్మరణ నేనే ఆ పరమాత్మను నేనే ఆ పరమాత్మను అని కనుక వీడి స్మరణ అంటే ధ్యాయన్న ధ్యానం చేస్తే వీడికి పాపం చుట్టుకోకుండా ఎలా ఉంటుందండి కథం దోషభాత్నస్ తప్పనిసరిగా వీడికి పాపం చుట్టుకు తీరుతుంది తస్మాత్ నాహం బ్రహ్మాస్మి ఇది యుక్తం ఈ పాపం నుంచి బయటపడాలని కనుక మీరు కోరుకున్నట్లయితే తస్మాత్ అహం బ్రహ్మ నాస్మి ఇక్కడ తస్మాత్ అంటే అభేదాను సంధాతు ధృనభాత్వా అభేదాన్ని భావన చేసి వాడికి పాపం చుట్టూ కాబట్టి నా అహం బ్రహ్మాస్మి ఇది యుక్తం నేను బ్రహ్మను కాను నానే బ్రహ్మ నానే బ్రహ్మ ఎలా అవుతాడు నాను బ్రహ్మ కాను నాను నాను అంటే నేను అని అర్థం కన్నడ నేను నికృష్ణుడను పాపిని దాసుడను కింకరుడను కింకర ఇప్పుడు ఈ కింకర అంటే అది కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నట్టు కైంకర్యం అంటే తద్భుతం ఈ కైంకర్యం అనే ఈ కైంకర్యం కైంకర్యం అంటారు వాళ్ళకి ఆ అర్థం తెలీదు అది కింకరా నుంచి వచ్చిందని తెలియదు కైంకర్యం ఈశ్వరునికి వాళ్ళ కైంకర్యం ఏమిటండి వడల కైంకర్యం లడ్డూలు కైంకర్యం తర్వాత ఏదో ఊరేగింపు శేషవాహన కైంకర్యం లేదా ముత్యాల పందిరి కైంకర్యం అన్నీ కైంకర్యమే కైంకర్యం అంటే ఏమిటి కైంకర్యం అంటే కైంకర్యమే కైంకర్యము కింకరస్య భావ నేను కింకరుడను కంకరుడును అంటే అర్థం ఏంటో ఏం చేయాలో నాకు తెలియదు నువ్వు చెప్పింది నేను చేస్తాను అంటే నేను బుద్ధుని అయోగ్యున్నే అభాగ్యున్ని అజ్ఞానిని నువ్వు ఏది చెప్తే చేస్తాను గొయ్యితవరా అతవుతాను పూడ్ చేయరా పూర్ చేస్తాను కెంకరా అండ్ యూ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్ యూ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్ దాంట్లో అది గర్వించదగ్గ విషయం అది అది గర్వించకూడదు సిగ్గుపడాల్సిన విషయం వాటికి ఎంకరా గాడ్ డజెంట్ వాటి కైంకర్యా ఫ్రమ్ యూ గాడ్ వాంట్స్ వన్నెస్ విత్ యూ God is waiting for oneness with you, not for kainkariyam. It's not here. I've been talking about a Kavita, but I've been talking about that. I've been talking about that. I've been talking about that. That's why I'm talking about the kaiinkariyam. I'm talking about the knowledge of the knowledge of the Abheda. Anyway, the Tasmāna, Nāham, Maram, Asmīr, Yudhyaam. This is Dvaitavadam. తస్మాత్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు కైంకర్యం వస్తుంది కొంచెం పొడుగాటి సమాసం ఓపికపట్టండి పుష్పోదకాంజలి స్తి నమస్కార బల్యుపహార స్వాధ్యాయాధ్యయన ధ్యానయోగాది ఆదిరాధయేత్ అహం బ్రహ్మాస్మి అహంబృహ్మాస్మి అనకూడదు పాపం వస్తుంది అలా అంటే ఏం చేయాలి నేను కెంకరుడను ఈశ్వరుని కంటే నేను భిన్నుడును ఈశ్వరుడు నాకంటే భిన్నుడు కాబట్టి పుష్పాలని ఈశ్వరుడికి ఇవ్వాలి పుష్ప ఎంత ఎక్కువ పుష్పాలు అంత మంచిది ఓ టన్ను పుష్పాలు ఇస్తారంటే కూడా ఇవ్వచ్చే ఔతిద్రం లేదు ఊదాకా అలా అభిషేకం చేస్తూ ఉండాలి ఎప్పటికీ ఈశ్వరుడికి అభిషేకం చేయాలి ఉదక అవి అన్ని రకాలు అభిషేకాలు చేసేస్తారు పాలు అభిషేకం చేస్తారు పాలు కొంచెం ఆల్కలైన్గా ఉంటాయి పలరసాలు అభిషేకం చేస్తాడు పుష్ప ఫలా పలరసం అభిషేకం చేస్తాడు సో అవి ఎసిడిక్గా ఉంటాయి ఆ విగ్రహంలో ఈ అభిషేకాలన్నీ అలాగే డేస్ అండ్ డేస్ ఆఫ్టర్ ఈ గంటల ధర్ములు అదేదో ఆ విగ్రహం కొంచెం తేడా వస్తుంది కరిగిపోతుందండి లైమ్ స్టోన్ కూడా కరుగుతుంది కలిగితే అదితో దేవుడికి అపరాధం ఏదో అయిపోయింది కాబట్టి విగ్రహం ఎలా అయింది అంటాడు అపరాధం అలా అవ్వలేదు వీటి చేసిన అభిషేకాలు ఎక్కువ అయింది పుల్ల పెరుగులు అన్నీ అభిషేకాలు చేసేస్తే కొంచెం విగ్రహం తయారవుతుంది కాబట్టి దానికి ఏదో మళ్ళీ పెట్టడం ఎందుకు ఎందుకు కరిగిపోయింది చూసుకోవాలి ఎవరినైనా సైంటిస్ట్ని అడిగితే చెప్తాడు ఆల్ డైక్రెషన్ ఉదక అంజలి జోడించాలి స్థుతి అంటే స్తోత్రం చేయాలి ఇదంతా మంచిదే కానీ ద్వైత భావంతో చేసి చేయాలి అంటాడు మేమంటాము ఇదంతా చేయాలి కానీ అద్వైత భావంతో చేయాలి దిస్ ఈజ్ ది ఫండమెంటల్ డిఫరెన్స్ ఇది చేయటం విషయంలో విరోధం లేదు నమస్కారం చేయాలి బలి ఉపహార బలి అంటే లడ్డూలో వీలుండవు మరొక అనుకున్నారు బలి అంటే లడ్డూలు బలి అంటే సర్వేస్మై దేవా బలి బలిం అనేది లోకల్లో తెలుగులో ముఖ్యంగా రాంగ్ సెన్స్లో పోయింది ంటే ల లూలు మొదలైనవి ఉపహారం నైవేద్యం ఉపహారము అంటే బహుమతు బహుమతులు అంటేవో పునుగు జువ్వాది అరజవ్వాది ఏదో ఇలాంటివి ఉపహారములు స్వాధ్యాయము వేదము చదువుకోవడం పన్నము వలించుకోవడం గురువు గారి దగ్గర కూర్చొని అధ్యయనం చేయటం ధ్యాన చేయటం జపము ఇత్యాది యోగం చేయటం వీటన్నింటితోటి ఈశ్వరుని ఆరాధించుకోవాలని కోరుకోవాలి కానీ ఆ బ్రహ్మాస్మ్యాన్ని కూర్చోకూడదు అలా కూర్చుంటే పాపం వస్తుంది అని ఈ విధంగా నిరీశ్వరవాది నిరీశ్వరవాదికి సమాధానం చెప్పడం కోసం సేశ్వరవాది యొక్క ద్వైతం అలా సాగిపోతూ ఉంటుంది దీని మీద పరమసిద్ధాంతం ఏమైనా వస్తుందంటే నా మంత్రబ్రాహ్మణ వాదేభ్యస్యవ ప్రవేశ శ్రవణ అయ్యా మీరు చిన్న ఉపన్యాసం బాగుంది దాంట్లో కొన్ని అంశాలు కరెక్ట్ కూడాను మేము అంగీకరిస్తాం పూజలు అవి చేసుకోవాల్సిందే కానీ జీవుడికి ఈశ్వరుడికి భేదం అనే మాట మాత్రం కుదరదు ఎందుకంటే ప్రవేశ శృతిలో ఈశ్వరుడే ఈ దేహాదులు ఎందు జీవరూపంగా ప్రవేశించినాడు అని చెప్తోంది కనుక జీవుడికి ఈశ్వరుడికి భేదం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పొసగదు ఓంపూర్